ఎలకి తోలు తెచ్చి పాడు రాముడు వచ్చాడు బాణం రాముడు వచ్చిన వాళ్ళ నిలబడ్డాడు పాడు ఇద్దరు సూత్ర సార్లు కలిసి ఒక నాటకం నడిపించే రక్తిగా ఉండేవారు ఇదివరలో ఇప్పుడు కూడా ఇద్దరు నమస్కారం అండి మీరు ఆదిశాషయ్య గారు చాలా సంతోషం మీరేం చూస్తుంటారు ఏదో చేస్తుంటారు నీకు ఎందుకు రావా నేను ఊరిని సోదా ఏం చేస్తుంటారు అని అడిగితే అది కూడా తప్పే ఇంకో వంటింటూ బెళ్ళం ఎదురుగా కూర్చుని సొరకాయలు తరు నీకు ఎందుకు కాదు ఏం చేస్తుంటారా అన్న ఏం చేస్తుంటారు గుడ్డి గుర్రానికి పళ్ళు తోగుతుంటారు నీకెందుకు చూడండి మీరు మీరుండీ రాజేషయ గారు లోకల్లో ఏ రథాలు ఏం చేసేది వీరికే కావాలి నేను ఇప్పుడు ఏమన్నా ఇది జస్ట్ మాస్టర్ ఏం చేస్తుంటారు అని అన్నాను అంతేగా అది ప్రశ్న పొద్దున్నే లేచి వీలుదురు ఊడుస్తారు సరేరా మీరు ఊరుకోండి మీరేం చేస్తే మీడికెందుకు పదార్లు కొలుసుకుని పఠాచోల్లో తిరుగుతారు వీడికి ఎందుకు చెప్పండి ఊరికే మాత వరుసం చేస్తున్నారంటే అది తప్పలేదు తప్ప తప్పున్నారా అడ్డగారిది అదే తిరుగుతారా ఏమిటి అధారిటీ నేను వస్తానండి అదే అండి వరుస దారిని పోయే దాని పనిమాన పిలవ నిలబెట్ట మరి అడ్డగారిని చేసేడు ఇది అడ్డగారిది చేసే చమత్కార్యాలలో ఇదొకటి అవతల మనిషి హాస్యశీలి కాకపోయినట్లయితే శత్రుత్వం ముత్తి యుద్ధం ఇక సరే బజార్ పెత్తనం ఆపు చేద్దాం ఒక్కసారి అలా పుస్తకాలు షాప్ తీసి పెడదాం మనవాడే వెంకటనారాయణ అని సన్నగా పొయిటరీ పుస్తకంలో పుస్తకాల షాపు పెట్టినట్టున్నాడు పాపం ఎవరో పెద్ద పంచి లాల్చి చేతులు పొడం బొర్ర ప్రాచీన ప్రబంధంగా వస్తున్నాడు షాపులో దర్పంగా అడుగు పెట్టాడు ఈ గ్రంథ విక్రయశాల కొత్తగా ప్రారంభించినట్టున్నారు మరేనండి వేషుగా ఉంది చూడు బాబు నీ దగ్గర వాచస్పత్యం ఉందా లేదండి అది ఆయుర్వేద షాప్ లో ఉంటుందండి వేషు వేషు పోనీ సిద్ధవాకరం ఉందా ఇతం లేదండి అవుట్ ఆఫ్ ప్రింట్ అండి ఓహో ఇందా ఈ డబ్బీ తీసుకో దేనికండి దేనికే ఉండే మొహం ఇది సరస్వతి లేకం మూడు పూట ఎత్తు పుచ్చుకో మేతకి మంచిది అసలే అర్భకంగా ఉన్నావు ఒంటికి మంచిది పుచ్చుకో పుచ్చుకో లేకపోతే ఏమిటండి వాచస్పత్యం ఉందా అంటే అది పుస్తకము ఆయుర మీద తెలుసుకోకుండా పుస్తకాల షాపు పెట్టే వెంకట నారాయణలకు మంచి వైద్యం ఇంక జీవితంలో అప్పు చేయని వాడు వానలో తడవని వాడు ఉండడది ఓ సామెత అప్పు చేయడం అనేది అప్పు చేశాక ఆ రుణదాతకి నొప్పి తగలకుండా తప్పించుకు తిరగడం ఉందే రుణదాత ఎదురబడితేడా గొప్ప కాళ్ళనుకోండి శేషగిరి లక్ష్మీనరసింహం దగ్గర వంద రూపాయలు చేబదు తీసుకున్నారు చాలా కాలం ఆ రుణదాతకి బాకీ గురించి నచ్చ చెప్పడంలో శేషగిరికి ఓ సొంత బాణి ఒకటి ఉంది రుణ దాత రుణ గ్రహీత ఇద్దరు తారసపడ్డారు వస్తున్నాను ఈ బేడ నీ దర్శనం చేస్తానని చెప్పా కదా ఇదిగో మీ దగ్గరికి వస్తున్నాయి అదే లోపల తీసుకుంటూ వన్ ఇవ్వాలిస్తాను కదా అవును మరి ఇప్పటికే పోలిచిపోని తమను క్షమించాల్సిందా పిల్లలు డబ్బా నాకు అటు అవుతుంది ఇటు అవుతుంది ఇది అంతే ఉందిలే మీరు ఉదార స్వభావం చేత అలా అంటున్నారే కాని అండి బాకీ సకాలంలో ఇవ్వకపోవడం నేరవే కదండి మనసులో పెట్టుకోద్దు మరి చిత్తం అందరూ మీ ఇలా అంతాగా జరిగి రామకోటే అని మీరు కదా ఇంకెంగ ఆయన గారు డబ్బు దగ్గర ఎంత గడ్డి తింటాలో నాకు తెలుసు పైరున్న పరమేశ్వరు తెలుసు అలాగా ఈ వాటికి వేళ పొద్దునా అదే మీకు వంద రూపాయలు నేను ఇస్తానని చెప్పాను కదా మరే మరే పొద్దునే వంద రూపాయల నోట్లు ఆ కొత్త నోట్లు తన పళ్ళు ఆడుతోంది తగ్గ పెట్టుకుని బయలుదేరాను శుల పక్షిగా రామకోట నిలబడ్డాడు ఏముంది ఒకడేదో ఆయన దగ్గర ఆపత్నంగా పుచ్చుకోలేండి మీరు అన్నట్లు వేదావతి డబ్బుతో ఏవో అవసరం మరి నా రెండందులో ఇస్తావా చస్తావా అని అందించండి చెప్పొద్దు నాకు బరే చిరాకు ఇచ్చినట్టే నమ్మండి వేదవాజేనమ్మా ఈ వేళ ఉంటాం రేపు పోతాం ముద్దు వేదావతి రెండు వందలకి ఏమిటండి తాన పోయినట్లు ఇప్పుడు మీరున్నారండి ఇప్పుడు మీరున్నారు నేనున్నారు ఇప్పుడు మీ దగ్గర ఏదో అవసరానికి నేను డబ్బు తీసుకున్నాను అనుకోండి ఈ వారు నిజమే ఇలా జరిగిందండి అంటే మీరేమైనా దండిస్తారా నన్ను ఆ దండిస్తారా అంటున్నాను అట్లేమో శాసగిరి అని వెసులుబాటు చూసి సద్దు అంటారు అంతే కదా ఇప్పుడు మీ నిజం వేరండి వాడేమిటండి వర్త అడగామని అప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే ఆ వంద వాడి మొహాన్ని కొట్టేశాను కొట్టేశావా మీకు నేను వెచ్చజెప్పుకోగలను మీకు వెళ్ళి వంద కోసం మీరు లేక అడగడం ఆయన ఓదట్టు ఇప్పుడు ఎందుకు చెప్తానంటే వాడి వేధవ బుద్ధి అలా ఉంచండి పో తీసుకున్నాం వస్తే ఇస్తాం వాడి నీచ బుద్ధి బయటపడింది గాని నాకేమో చెప్పండి ఇప్పుడు మీరున్నారు ఇదండి విషయం ఉన్నాను నా బయట మీద కూర్చుంటారా వేధవది నడమూత్రు వేధవాలండి శాచగిరి వీళ్ళు వస్తానండి పాపం నీరసంగా రుణదాత చల్లగా జారుకునేటువంటి స్థితి కనిపించగలరు శాషగిరి లాంటి ఇప్పుడైనా దేనికైనా ఒక్క మాట పరుషంగా అన్నానా అన్నానా అని మీరు కరెక్టే మాస్టారు మీరు అలాగే అందని కరెక్ట్ నువ్వు ఊరికి ఎడతా అన్నావు వెళ్ళమన్నాను బుధవారం మీరు అలాగేం చేస్తారు అలాగంటే రాలేదు పొద్దు గురువారం వచ్చావా లేదు పొద్దు శుక్రవారం రావచ్చు కదా అతని వాళ్ళకి బుద్ధి ఉండాలి కదండి లేదు నువ్వు ఇరవై రూపాయలు అడిగా నేను యాభై ఇచ్చా నువ్వు నేను కాదు ఎవరైనా పెద్ద వయసుని అడుగుతాం నాడు తప్పుంటే చెక్క చెప్పెట్టు కొట్టు మేస్టారు మీదే కరెక్ట్ ఆవిడది పొరపాటే ఇలాంటి విషమ ఘడియలు జీవితంలో ప్రతి వారికి వస్తూనే ఉంటాయి కాకపోతే నేర్పుగా తప్పించుకోవాలంతే ఆ చూసారా మనం మాటల్లో పడి ఈ పురవీధిలోంచి నెలదో స్టేషన్ వెళ్ళిపోయాం ఎటు ఇంత దూరం వచ్చాం కదా ఇక్కడ ఎవరో ప్రయాణికులు కూర్చుని ఏదో కబురు చెప్పుకుంటున్నారు ఊసుకోక కావచ్చు కొంచెం చూడండి అయ్యా గొప్ప చెప్పడం కాదు కానీ మా తాతగారు గడ్డంతో మాటకు వస్తే మా తాతగారు వినేవారు సేనండి మా ఆవిడాలితేకోవచ్చు నిక్షడ అప్పడాలు చక్రాలే కదండి పీకులు తెగిపోవడం స్వయంగా చూస్తున్నాం కదా అయ్యా ఇక ఉపన్యాసాలు ఉపవాసాలు మన సంప్రదాయంలో భాగా దేశ స్వాతంత్ర్యం దగ్గర ఆడదాని కట్టుడు చేరదాకా దేనైనా సరే ఉపవాస దీక్షలో సాధించు అని త్రికరణ శుద్ధిగా నమ్మేవాళ్ళం మనం ఉపవాసాల సంగతి అలా ఉంచుదాం ఉపన్యాసాల దగ్గర వద్దాం తీగ కదిలిస్తే డొంకంతా కదిగినట్టు ఉపన్యాసకుడికి ఒక్క దొరికితే చాలు దాన్ని ఆసరా చేసుకుని సముద్రాన్ని ఈ వేస్తాడు కాకుండా